ఇప్పుడు గంగా అంటే భాగీరథి అలకనందా కలిస్తే గంగా అవుతుంది అలాగే ప్రాణశక్తి విజ్ఞానశక్తి కలిస్తే ఆత్మ వీడు మనిషి అవుతాడు నేను అవుతాడు కాబట్టి ఆ ప్రాణశక్తి ఆ విజ్ఞానశక్తి ఎక్కడి నుంచి ఉద్బుద్ధం అది ఏ ఆత్మ కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆత్మ గురించి మనం ఆలోచించాలక్కర్లేదా తప్పనిసరిగా మనం విచారం చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది आत्मा अरे द्रव्य आत्मस्वूपा तीर द्रष्ट्य शंकर अदा तस्मा आत्मा अरे द्रष्ट्य दर्शना दर्शन विषय आदयितब आत्म ద్రష్టవ్య అంటే చూడదగినది ఇప్పుడు ఈ ద్రష్టవ్య తవ్యప్రత్యయం కదా దృశ్య ధాతువులో తవ్యప్రత్యయం ఈ కర్మార్థంలో పడుతుంది అది కర్మ అవుతుంది కాబట్టి చూడదగినది ఇప్పుడు ఘట ద్రష్టవ్య ఘటము చూడదగినది అన్నప్పుడు అక్కడ దర్శన విషయ అని అర్థం చూచుటయందు విషయము నేను చూస్తున్నాను అంటే దేనిని అని ఒక ప్రశ్న వదిస్తుంది దానికి సమాధానంగా ఘటము పటము ఇత్యాది బాహ్య వస్తువులు సమాధానంగా ఉంటాయి కాబట్టి చూచుట అనే దాని ఎందు ఏదైతే ఒక వస్తువుగా చూడబడుతూ ఉంటుందో దానిని దృశ్యము అంటారు కాబట్టి ద్రష్టవ్య అంటే చూడదగినది చూడబడేది అది దృశ్యమవుతుంది కానీ ఆత్మదృశ్యం అవదు కాడానికి వీల్లేదు ఎందుకంటే చూడాల్సిన వాడే ఆత్మ చూచీదే ఆత్మ చూచీది చూడబడేది అవ్వదు కాలేదు ఇది ఒక రూలు ఎందుకంటే చూచేది కర్త చూడబడేది కర్మ కర్త కర్మ క్రియా ఉంది కదండి చూడడం క్రియా చూచుతా క్రియాపదం కర్త ఎవరు చూచేది ఆత్మ చూడబడేది అనాత్మ అవుతుంది ఆత్మలో ఒక చూడబడేది అనాత్మ వాళ్ళుగా అంటే పోనీ కర్త కర్మ ఒకటి అవ్వకూడదు అవదు దాన్ని కర్తృకర్మ విరోధము అంటారు అంటే కర్తయే కర్మ కర్మయే కర్త అటువంటి పరిస్థితి వస్తే అది విరోధము ఆ విరోధానికి కర్తృకర్మ విరోధము అని పేరు దీనికి ఓ దృష్టాంతం చెప్తారు పండితులు మీరు మీ బుధను ఎక్కి కూర్చోగలరా కూర్చోలేరు మీరు మీ భుజం మీద మీరు కూర్చోలేరు ఇంకో ఇంకొకళ్ళ భుజం మీద కూర్చోగలుగుతారు తప్ప మీ భుజం మీద మీరు కూర్చోలేరు అలాగే నన్ను నేను చూచుట నన్ను నేను తెలియట కుదరదు అది సంభవం కాదు అలాగే ఇంకొకటి ఉంది ఇప్పుడు మీరు మీ బూట్లేస్ పట్టుకుని మిమ్మల్ని మీరు పైకి లేపుకోగలుగుతారా లేపుకోలేరు మీ బూట్లేస్ పట్టుకులు ఆగేరంటే మీరు పైకి వెళ్తారా వెళ్ళదు ఇంకొక హడేవడో లాగితే పైకి కాబట్టి తాడు మిమ్మల్ని మీరే తాడేసి కట్టేసుకుని మిమ్మల్ని మీరే పైకి లాగేసుకోవడం కుదరదు కాబట్టి తనను తానే తెలుసుకున్నట కుదరదు మరి ద్రష్టవ్య అంటే ఏం చేయాలి ద్రష్టవ్య అంటే తెలియ జ్ఞానములో విషయము అని అర్థం కాదు తెలియదగినది దర్శన అర్హ అంటే తన గురించి తన స్వరూపమునందు తాను నీచి ముందుతయే జ్ఞానముగా భాషించబడుతుంది జ్ఞానముగా వర్ణించబడుతుంది ఎందుకంటే ఆత్మ జ్ఞానప్రధానము తెలివియే దాని స్వరూపము కాబట్టి ఆత్మయందు క్రియ ఉండదు కాబట్టి తెలివినే ఆత్మ యొక్క స్వరూపం కనుక ఆ తెలివి రూపంగా ఉండే ఆత్మస్వరూపమును అది తెలివి తప్పమనేది కాదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానంగా దాన్ని వర్ణిస్తారు కాబట్టి మీరు ఆత్మ గురించి మీకు ఒక అవగాహన ఉండి తీరాలి అంచేతనే దర్శనార్హ అంటారు కానీ దర్శన విషయ దర్శనార్హము దర్శన యోగ్యము అంటారు అలాగే బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ జ్ఞాన విషయం బ్రహ్మ కాదు జటపటాదులు వలె జ్ఞానంలో విషయమయ్యే బ్రహ్మ కాదు జ్ఞాన యోగ్య యోగ్యం తప్పక తెలుసుకోదగినది బ్రహ్మ జ్ఞేయబ్రహ్మ అని అలాగే వర్ణిస్తారు కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య దర్శనార్హ దర్శన విషయం ఆపాదయతవ్య అంటే దర్శన విషయం ఆపాదయతవ్య అంటే నాకు ఆత్మజ్ఞానము లేదు అనే పరిస్థితి నుంచి బయటపడి సర్వమాత్మే తక్పశ్చేదాత్మానాత్మవిభాగవి ఆత్మా ద్రష్టవ్య ఇవా హేషోత్రాభిధీయతే అని వార్తకారులు బాగా చెప్పారు అంటే చూడండి మీరు ఏదైతే నాకంటే భిన్నముగా ఉంది అని అనుకుంటున్నారో వాస్తవంలో ఆ సర్వము ఆత్మయే సర్వము ఆత్మయే తెలుసుకోవాలి అదండి ఆత్మంట సర్వము ఆత్మయే అది తెలుసుకోవాలి మనం ఏమనుకుంటాం నేను కదా ఆత్మంటే నేను అని గుర్తు పెట్టుకునేది కదో అది ఆత్మ నేను అని మీరు సర్వమునందు గుర్తు పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదు ఎక్కడ పెట్టుకుంటున్నారు ఓ దేహమునందు ఓ మనస్సునందు ఓ పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వము నందు గుర్తు పెట్టుకుంటున్నారా తప్ప సర్వమునందు నేను గుర్తు పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదు పెట్టుకోవాలి సర్వము అని తెలుసుకోవాలి అబో ఇది ఏదో చాలా పెద్ద విషయమేది కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోదగ్గదియే ఆత్మావారే ద్రష్టవ్య అంటే చూడండి మీరు అనాత్మను పుట్టుకున్న మీరు ఎలాడుతున్నారు ఇప్పుడు ఇల్లు వాకిలి ఇవి ఆత్మకావన ఆత్మ వస్తువులు జడములు కానీ మనం ఏం చేస్తాం ఇది నాది అని వాటిని పట్టుకుని వ్రేలాడతాం ఎంతవరకు వ్రేలాడగలుగుతారు వ్రేలాడగలుగుతారా వ్రేలాడలేడు ప్రాణం పోతే తీసుకుపోతారు అక్కడ అదే ఆయనే ఇల్లు అట్టే పెట్టండి తర్వాత ఇంకోటి ప్రాణం పోతే కాదు ప్రాణం ఉండగానే అరే లోపల గుర అంటే కాదండి ఆయనే లోన్ తీసుకుని ఇన్స్టాల్మెంట్లోనే ఆయనే కథకుండా కథకుండా ఏంటంటే అదేంటావు ఆ ప్రాణం ఇంట్లో పోతే మళ్ళీ ఇంటికి శుభం అశుభం ఏవో లక్ష తొంభై సమస్యలు వస్తాయి ఈ పంచాంగం వాళ్ళు మన బ్రతకనివ్వరు వాళ్ళు బ్రతకనివ్వరు ఆరు నెలలు నువ్వు ఉండకూడదంట సాగు ఇంకో ఇల్లు గలవాడికైతే పోలండి ఇంట్లో తర్వాత ఇంకోటి ఉదయం ఆ దాన్ని ఎక్కడో అద్దె కూడా వచ్చాయి ఆవకా కలిసి వస్తాయి కాబట్టి ఏం చేయాలి ఆయన తీసుకెళ్లి బయట పెట్టేసి ప్రాణం పోయే లోపల ఆవకాయ కుండలో మళ్ళీ ఉంటే ఆ దొడ్డు గల కలిసి ఆ ఒక్కటిలో ఎక్కడితో పెట్టుకుని వాటిని చేసుకోవాలి ఎందుకంటే ఇది పోయాడు కదా అది కూడా పోతావా చూడండి నిజానికి ఒక చాలా ఆసక్తి సంసార ఆసక్తి ఎక్కువ నా భార్య నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా కొడుకులు నా ఇల్లు నా భక్తి ఇది అప్పుడు మహాత్ముడి దగ్గరికి వేదాంతానికి వెళ్తూ ఉండేవాడు మహాత్ముడితో నటాడు వేదాంతం వింటడం బాగానే ఉంది కానీ ఆసక్తి అక్కడికి పోటం లేదండి వీళ్ళు అంపడం అంటే ఆ మహాత్ముడు నేను పని చూడు నువ్వు పనిచేయి నీకో మందిస్తాను ఒక పస రూపొందిస్తాను అది నువ్వు తాగేసేయి ప్రాణం పోయినట్టుగా పడి ఉంటావు అక్కడ కళ్ళు మూసుకునే ఉంటాం కానీ నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నీ వినపడుతూ ఉంటాయి కళ్ళు మాత్రం తెరవద్దు అలా పడు ఒక్క గంట పడుండు అప్పుడు నేను వస్తా వచ్చి నేను బతికిస్తా అప్పుడు లేచి కూర్చుండు కానీ అని అంటే ఇతను ఈ కథ విద్యాప్రకాశానందగిరి గారి కథ అప్పుడు సరే ఇతను వెళ్ళి ఇంటికి వెళ్ళి భార్య తల్లి అందరూ ఉంటారు కొడుకులు పిల్లలు అందరూ ఉంటారు సాకర్లు నౌకర్లు పెద్ద కుటుంబం పెద్ద గృహస్థుడు ఆ పసలు తాగేసి వాళ్ళు చూడకుండా పసలు తాగేస్తాడు తాగేసి ఏమిటో ఉన్నారా కళ్ళు అదే అయ్యో కళ్ళు తిరుగుతున్నాయా అందరూ వచ్చేసి చేపట్టేసుకుని కొన్ని మంచి నేను తాగున్నా టీ పెట్టమంటావా కాఫీ పెట్టమంటావా అంటే చాలా పాపం వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ ప్రేమ కాదు ఆసక్తి ఉంటుంది దాంతో ప్రేమ పాలు ఉంటుంది ఆసక్తి ఎక్కువ ఉంటుంది అది మరి అందుగురించే మరి ఈ విచారం అంతా కూడా కాబట్టి ఆయన అలా మనుషుల్ని పడుకోబెట్టేస్తారు పడుకోబెట్టేస్తే ప్రాణం పోతుంది ఆయన అలా దుశ్చలంగా పడుతుంటాడు అరే డాక్టర్ గారిని పిలవండి ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటాడు ఆయన వస్తాడు స్టెతోస్కోప్ కొట్టుకుని వస్తాడు ఆయన చూసి ప్రాణం పోయిందని అనేస్తాడు ప్రాణం పోయిందనో పోయి ఏమీ గుండె ఏమి కొట్టుకోవట్లేదండి బాబు ఇది ఇంకా నేను చేసి వైద్యం ఏం లేదంటే అరే జమ్ముని మనసం నుంచి ఇంకా ఓ కొనం ఉంటుంటుంది కింద పెట్టండి రా అంట కింద పెడతారు కింద పెడితే ఆ లోపల నుంచి ఎవరు ఉంటారే కిందంటే మరి అక్కడే బెడ్రూమ్లోనే కింద కాదురా బాబు ఆ బయట పంచ కింద పెట్టండి అని ఏమమ్మా కోడలు అవకాయలు అన్నిటి సర్దుబాటు చేయని గైడెన్స్ ఇలా మొదలవుతుంది ఎరా ఇవాళ నక్షత్రం ఏంటో ఉంటారు ఓ వైపున ఎడుస్తూ ఉంటారు ఏడుపు కూడా ఉంటుంది ఇది ఈ కథ సరిగ్గా చెప్పడం నాకు చేత కాదు చెప్పేవాళ్ళు బాగా చెప్తారు గంట ఇంతర్వాతి మహాత్ముడు వస్తాడు అప్పుడు ఈ భార్య వీళ్ళందరూ బంధువులందరూ ఆయన కాలమే పడతారు ఎవండి మీ శిష్యుండండి ప్రాణం పోయింది ఆయన్ని బతికించండి మీరు మహిమలు కలవారు కదా అంటారు అంటే నేను బతికిస్తాను కానీ ఆయన బదులుగా ఇంకొకళ్ళు ప్రాణాలు ఎవళ్ళో ఒక ప్రాణం పోవాలి ఇంట్లోంచి వేలా ఆయన బదులు ఇంకో ప్రాణం మీరు ఇవ్వడానికి సిద్ధపడితే మీలో ఎవరైనా సిద్ధపడితే ఆయన బతుకుతాడు అది అది మంత్రం లెక్క అని అంటాడు అంటే ఎవళ్ళు ఒప్పుకోడు గంట ఇన వెంటనే ఆ పసరు మహిమైపోతుంది ఏదైనా లేచి కూర్చుంటాడు లేచి కూర్చుని మహాత్మాజీ పదనంటాడు ఎక్కడికంటే ఇంకా వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటారులని వాళ్ళకి ఏం నవ్వట్లేదు ఆల్రెడీ అన్ని సిద్ధం చేసుకున్నారు ఊరగాయలు అన్ని బాగానే పక్క బద్ధం చేసుకున్నారు ఆస్తులు పాస్తులన్నీ బాగానే బతకం చేసుకున్నారు ఏం సమస్య ఏం కాదు వాళ్ళకి వచ్చిన కష్టమేం లేదు మీరందరూ ఆస్తులన్నీ అనుభవించండి బాబు అని బోధన మీరు వేసుకుని నేను మీతో వచ్చేస్తున్నాను ఆయన సంచి పుట్టుకుని వెళ్ళిపోతాను అదీ జీవితంలో అనాత్మని అలా పట్టుకుని మీరు ఇల్లు వాకి లేను దేహము కూడా అనాత్మయే అని తెలుసుకోవాలి ఊరికే అలా వినేసి ఊరుకుంటే కుదరదు దేహం కూడా అనాత్మయే అని తెలుసుకోవాలి తెలుసుకుని మరైతే ఆత్మ ఆత్మయే సత్యము అనాత్మ అంతా కూడా నశించిపోయిదే అని తెలుసుకోవాలి అయితే ఈ సత్యమైన ఆత్మ ఎక్కడగలదు అంటే అది నీలోనే ఉన్నది మరి దేవుడు అంటే దేవుడు అంటే ఆత్మేనండి దేవుడు దేవుడని మీరు ఊరికే గడబిడ ఎక్కువ చేయొద్దు దేవుడంటే ఆత్మయే ఆత్మయే దేవుడు ఇంకా వేరే దేవుడు వెళ్ళాడు కాబట్టి అంచేతనే కబీర్దాస్ అన్నాడు మోకో కహా ఢూంఠేరే బందే మైతో తేరే పాస్ మే నన్నెక్కడ్రా నువ్వు వెతుకుతున్నావు ఇక్కడ అక్కడ వెర్రిమహం నన్నే నువ్వు వెతుకుతావు నేను నీకు చాలా దగ్గరలో ఉన్నాను అన్నాడు కాబట్టి ఆత్మస్వరూపాన్ని నీ లోపలే ఉన్నది నువ్వు దాన్ని తెలుసుకుని తీరాలి అది ఎలాగ దృష్టాంతం ఎలా చెప్పారంటే పాలలో వెన్నవలే ఉంది ఆత్మ పాలు ఎక్కడ ఉన్నాయో వెన్న కూడా అక్కడే ఉంటుంది మీరు ఎక్కడ చూపించండి వెన్న ఎక్కడుందో చూపించమంటే ఎలా చూపిస్తారు వెన్న ఎక్కడ ఉంటో చూ కనపడదు అది వెన్న కనపడాల వెన్న కనపడదు మీరు ఏం చేయాలంటే ఆ వెన్న కోసం దాన్ని మథించాలి చిలక్కొట్టాలి ఆ పాలని బాగా మథనం చేయాలి మథనం చేస్తే వెన్న ప్రకటమవుతుంది అదేవిధంగా ఈ హృదయము ఈ అనాత్మ వర్గంతో కలిసిపోయి ఉన్నది పాలల్లో ఎలాగైతే వెన్న మిగతా వాటి అన్నింటితోటి కలిసిపోయి మిక్స్ అయిపోయి ఉన్నది అది తీద్దామంటే చేతికి వచ్చే విధంగా కూడా లేకుండా మిక్స్ అయిపోయి ఉన్నది ఆ పాలని బాగా చిలకొడితే వెన్న పైకి వస్తుంది వెన్న కానిదంతా కింద ఉండిపోతుంది ఆ వెన్న మనం పైకి తీసుకోవచ్చు వెన్న కానిది పాత్రలో మిగిలిపోతుంది అదేవిధంగా ఈ హృదయంలో ఈ నేను అనే గుర్తు బండ గుర్తు పెట్టుకునేటువంటి అనాత్మలన్నింటితోటి కలిసిపోయి ఈ ఆత్మ అంతా కలగాపులగంగా మిక్సప్ అయిపోయి ఉన్నది మట్టి మంచదార కలిపేసినట్టుగా కలిసిపోయి ఉన్నది కాబట్టి మీరు ఈ ఆత్మ గురించి విచార మార్గాన్ని అవలంబించాలి ఎప్పుడూ కూడా కర్మ ఎంతో కొద్దో గొప్పో కర్మ చేసుకోవాలి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు చేసుకోవాలి కొద్దో గొప్పో చేసుకోవాలి వదిలిపెట్టేయకూడదు కొంత దానము తపస్సు ఇలాంటివిలో నిత్యకర్మల్లో భాగంగా ఉంటాయి అవి చేసుకోవాలి కానీ మోక్షానికి సంసారం నుండి విముక్తికి ఉపాయము విచార అది ఒక స్థిరమైన నిశ్చయం చేసేసుకోవాలి ఈ తంత్రాలని వాటిని పట్టుకోకూడదు ఈ స్వామి ఇలా అన్నాడు ఆ స్వామి అలా అన్నాడు అంటే ఈ స్వాములు వెంట తిరుగుతో ఈ గాడ్మెన్ గాడ్మెన్ వెంట తిరుగుతో ఓ గాడ్మెన్ లక్ష్మీ గణపతి అంటాడు ఇంకో ఘాటుమన్ ఇంకో పేరు చెప్తాడు మరో ఘాటుమన్ మరో పేరు చెప్తాడు తంత్రంగా ఉంటాడు పూజ అంటాడు పురస్కారం అంటాడు ఇవన్నీ పెడతాడు మీరు పూజ నిత్యకర్మ రూపంగా చేసుకుని పూజే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పూజలు అన్నింటి వెనకాల పడకూడదు రాజస్వ తామస పూజలు జోలికి వెళ్ళలేకూడదు ఈ ఊరికే ఊళ్ళో ఉన్న ఘాటుమన్లు అందరినీ విచార మార్గమే మార్గం విచారమే చేయాల్సింది విచార మార్గం ద్వారా మాత్రమే కృతార్థుడు కాగలుగుతాడు మనిషి మీరు విచారణ చేయాల్సింది అంతే అంతేగాని ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకివో కొన్ని పైసలు ఇవ్వాలి మన దగ్గర సర్వీస్ తీసుకుని మనకివో కొన్ని పైసలు ఇవ్వాలి ఓ పాతికి వెళ్ళో మనకివ్వాలి ఇప్పుడు ఒక ఆయన నాతో చెప్పారు నేను అన్నాను అదేదైనా మీరు అటు వెళ్ళినప్పుడు చూడండి అంటే ఆయన అన్నారు చూడండి మీకు ఆ రుణం బాగా వచ్చు కదా ఆ రుణంలో ఈ అనువాకాలని మనం చదివినట్లయితే బాగా రోజు పన్నెండు సార్లు పదకొండు సార్లు పారాయణ చేసినట్లయితే మీకు రావాల్సిన ధనం తొందరగా వస్తుంది అని చెప్పాడు నాకు అంటే చూడండి మీరు నన్ను ఇటువంటి దాంట్లో పెట్టకండి దేవుడంటే విచార మార్గమే ఏ తిరుపతి దేవస్థానం డబ్బు అంటే అప్లికేషన్ పెట్టడం వాళ్ళని బతుకులాడుతూ ఉండడం ఇవ్వండో ఇవ్వండి అని ఇంకోసారి గుర్తు చేయడం పోలే వాళ్ళు ఇవ్వకపోతే ప్రజాధనం వెంకటేశ్వర స్వామి కార్యాల్లో వాడుకుంటారులే అని సంతోషపడ్డం అలాగేదైనా చూసుకోవడమే తప్ప మళ్ళీ దారి కోసం ఉంటే పూజ మాత్రం మొదలుపెట్టేది నేను నో సచిఫై మీరు మళ్ళీ ఈ దారి పెట్టద్దు మీరు ఏదైనా తిరుపతి వెళ్తున్నారు కనుక అక్కడ అర్థమే ఉన్నప్పుడు దృష్టం ఉన్నప్పుడు అదృష్టం జోలికి వెళ్ళొద్దు వాళ్ళని పట్టుకోవడం వాళ్ళు వాళ్ళ బ్యూరోక్రసీలో వాళ్ళు అసలు ఎటువంటి ప్రాజెక్టు ఉందనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి ఉన్నారు వాళ్ళని నిద్రలేపి అయా ఆ పంతులు భాగవతం చేశారంటే ఏ భాగవతం ఏ భాగవతం అంటే మీరు చేయమన్నారు ఆయన్ని తొమ్మిది వాళ్ళు డెట్స్ అదే అంటే ఓ అలాగా అవును అవునా అలాంటిది ఏదో ఒకటి ఉందంటాడు వాడు గుర్తు దాంట్లో దీని డబ్బులు ఆయనకి ఇవ్వాలి అది చేస్తావా అని అతను వెంటబడి మీరు పట్టుకొస్తే నేను వాడుకుంటా లేకపోతే వదిలేద్దాం అంతేగాని దీనికోసం ఉంటావు పూజ మొదలుపెట్టడం కాబట్టి నేను విడితే దృష్టాంతం చెప్పాను మీకు మీరు విచార మార్గంలో ఉండాలంటే ఆత్మవారే ద్రష్టవ్య విచార మార్గంలో పడాలి కానీ దీనికోసం ఈ తంత్రాలు మంత్రాలు యంత్రాలు జంత్రాలు ఇవన్నీ మొదలెట్టక మంత్రమే నా జంతర్మే నా తేరథమే నా మూర్తిమే మైతో తేరే పాస్మే అన్నాడు కబీర్దాస్ కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య కాబట్టి దేవుడని మీరు అన్నప్పుడు కూడా దేవుడి కోసం మీరు బయట వెతకద్దు ఏమంటే దేవుడు బయట ఉంటే ఆత్మవారే ద్రష్టవ్యహాన్ని ఎందుకు చెప్తుంది శృతి దేవుణ్ణే ద్రష్టవ్యహ అని చెప్తుంది కాశీపో అక్కడ దేవుడు ఉన్నాడు దర్శించి చెప్తుంది అలా చెప్పట్లేదుగా ఆత్మవారే ద్రష్టవ్య కాబట్టి ఆత్మరూపంగా మాత్రమే ఇది వేదాంతుల యొక్క విలక్షణమైన ప్రతిపాదన వీళ్ళు దేవు వీళ్ళు ఆస్తికులు వేదాంతులంటే ఆస్తికులా నాస్తికులా కాదు ఆస్తికులు కాదు నాస్తికులు కాదు వీళ్ళు అద్వైతులు ఆస్తికులంటే ఎవరు దేవుడు ఉన్నాడు ఎక్కడున్నాడు కైలాసమే హాయ్ కాశీమే హాయ్ నాస్తికులంటే కైలాసంలో లేడు కాశీలో లేడు వాడి నాస్తికులు మరి అద్వైతులు ఎలా ఉంటారు నా కాశీమే నా కైలాస్మే మైతో తేరే పాస్మే అదే అద్వైతం కాబట్టి ఆత్మా వారే ద్రష్టవ్య ఆత్మ అంటే ఒక ఆయన అన్నారు ఏమిటో అంతా ఆత్మ ఆత్మ గురించే చెప్తున్నాడు కానీ ఈశ్వరుడు గురించి చెప్పట్లేదు ఇదో కంప్లైంట్ అండి మీరు గమనించారా ఇదో కంప్లైంట్ అప్పుడు ఉపదేశ సాహస్రి గురించి కంప్లైంట్ ఉపదేశ సాహసంలో క్షేత్ర క్షేత్ర యజ్ఞ విధానం ఉంటారు ఎంతసేపు ఆత్మ కూడా కానీ ఈశ్వరుడు గురించి అసలు ఒక్క మాట కూడా లేదు నేనున్నాను అక్కడ ఆ కంప్లైంట్ చేసినప్పుడు నేనున్నాను అదేంటండి ఈశ్వరుడు అంటే ఆత్మే కదా అన్నాను కాబట్టి చూడండి వేదాంతాన్ని మనం కిందకి దిగజార్చకూడదు దాని స్థాయిలో దాని ఎటువంటి ఎప్పటికైనా మనం అక్కడికి చేర్చుకోం చేరుకోగలుగుతాం కాబట్టి ఆత్మకంటే భిన్నంగా ఈశ్వరుడు ఉన్నాడనుకోండి అప్పుడు శృతి ఏమని చెప్తుంది ఈశ్వరో ఈశ్వరో వా అరే ద్రష్టవ్యహ యాజ్ఞవోచుడు మైత్రేయికి చెప్తున్నాడు మైత్రేయీ నువ్వు తీర్థయాత్రలు చేసి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకో అనో లేకపోతే ధ్యానం చేసి ధ్యానంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకో అనో లేకపోతే తపస్సు చేస్తే ఈశ్వరుణ్ణి సాక్షాత్కరిస్తాడు ఆ విధంగా ప్రహ్లాదుడికి ధ్రువుడికి దర్శనమైనట్టుగా అవుతుంది అలా చేసుకో విజేంద్రుడికి అయినట్టుగా అవుతుంది అలా చేసుకో అనో చెప్పుకునేవాడు ఆయన అలా చెప్పట్లేదు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆత్మవారి దృష్టవ్యహానం చెప్తున్నారు కాబట్టి ఆత్మరూపంగా మాత్రమే ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు ఓకే ఆత్మను దర్శించగలను అంటే మీరేం చేయాలి ఇది సాధ్యమేనా అనే సందేహాన్ని పెట్టుకోవద్దు డూ ఇట్ కరెక్ట్లీ చేసే పని కరెక్ట్గా చేయాలి తప్పుగా చేస్తే మీకు ఫలం లభించదు ఒకసారి నాకేదో ఆఫీస్లో పని వచ్చింది ఏదో ఆఫీస్ వర్క్ ఈ ఫైల్స్ ఇవి కదలవు ఇండియాలో ఎవడో వర్క్ చేయడు వాళ్ళని పుష్ చేస్తూ ఉండాలి నేను ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళి బయట నిలకొని ఉన్నాను ఎందుకు నిలబడ్డానంటే ఎవళ్ళని కలవాలి ఏం చేయాలో అర్థం కాక నిలబడి ఉన్నా అలా వేలమోహం వేసుకుని నిలబడి ఉన్నా ఈ లోపల ఒక ఆఫీసర్ బయట నుంచి వచ్చాడు వచ్చి నన్ను చూశాడు నన్ను చూడగానే పాపం అతను సహృదయుడు ఈయనవడం సజ్జనుడు పెద్ద ఏదో పాపం ఇబ్బందులో ఉండి ఇక్కడ ఇలా వేలమోహం వేసుకుని నిలబడ్డాడని అడిగాడు సార్ వడ్ యూ వాంటెడ్ అంటే నాకు అసలు ఎవడైనా అంత మాట అడిగితే మహానందం అనిపిస్తుంది నేనున్నాను సార్ దిస్ ఫైల్ ఐ ఆమ్ పర్సూయింగ్ ఇట్ ఐ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ ఇట్ అంటే ఆయన ఉన్నారు యూ సిర్ ఎట్ ది రాంగ్ ఆఫీస్ మీరు ఇక్కడ నిలబడతారు ఏమిటి దిస్ ఈజ్ నాట్ ది ప్లేస్ టు స్టాండ్ బికాస్ అవర్ హీ ఈస్ ది హెడ్ ఆఫ్ దట్ ఆఫీస్ వీ హీ డు డు నాట్ డీల్ విత్ దట్ ఫైల్ సో డోంట్ స్టాండ్ హియర్ డూ ఇట్ కరెక్ట్లీ అంటే నేనున్నాను ప్లీజ్ గైడ్ మీ అంటే అప్పుడు ఆయన ఆఫీస్ పేరు చెప్పాడు అది మూడు అంతస్తుల పైన ఉంది గోదే అక్కడ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి అక్కడ నిలబడవాయా ఎక్కడ నిలబడతా ఏంటి అవైవంటి పని అయింది కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే జీవితం కృతార్థం అవుతుంది కానీ ఏవో పిచ్చి పిచ్చి పరుగులు తీస్తే జీవితం కృతార్థం కాదు వృథా అవుతుంది ఏదైనా ఒక పుణ్యం సంపాదిస్తే ఏమవుతుంది క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అది ఊరికే జనరస్గా చెప్పిన మాట ఇంకే మనం అన్నింటినీ అలా తోసిపుచ్చకూడదని ఒక శంక పెట్టుకుని చెప్పిన మాట నేను అలా అంటూ ఉంటాను శ్రీకృష్ణుడు అలా కూడా అండదు ఏదో అలా ఓ సందర్భంలో ఉన్నాడు కానీ అస్తమానం అండవు ఏదో ఓసారి అన్నాడు ఫోన్లో వెళ్ళడానికి మరీ తోసిపుచ్చేయడం ఎందుకని ఓసారి అన్నాడు ఒకప్పుడైతే తోసిపుచ్చేస్తాడు కూడా వేదవాదరత ఆత్ర్థ నాణ్యదస్థితి వాదిన అని చెప్పేసి ఎక్స్క్లూ వేదిక్ ఎక్స్క్లూజివిజం ఈ రిజెక్టెడ్ ఇట్ అవుట్ రైట్ కాబట్టి ఆత్మావా అదే ద్రష్టవు జ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మనకి లక్ష్యము అది అంటే మీలోనే ఉంటుంది ఆత్మస్వరూపం మీలోనే మీరు ఆ మథనం చేయాలి అది కరెక్ట్గా చేయాలి డూఇట్ కరెక్ట్లీ అంటే విచార మార్గమే మార్గము ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఏదో సలహా అడగడానికి ఆయన ఏవో ఆయన రండి చెప్పండి ఆయన ఆయన భావాలన్నీ ఆయన చెప్పి దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటని అడిగాను నన్ను నేను చెప్పాను చూడండి మీరు అడిగిన ప్రశ్న మీరు ఇచ్చిన వివరణ చూస్తే నేను మీకు సరైన వ్యక్తిని కాదని నాకు అనిపిస్తోంది ఎందుకంటే నేను విచార మార్గం మనిషిని తప్ప నేను తంతర్ జంతర్ మంతర్ ఇలాగా ఈ సమాచారం నా వద్ద లేదు నేను విచార మార్గం మనిషిని నాకు ఎందుకునో డౌట్ వస్తుంది నేను చెప్పే మార్గం మీకు అంగీకారం కాకపోవచ్చు నేను దయచేసి యూ ట్రయల్స్ వేరని నేను చెప్పాను అంటే అయితే ఆ విచార మార్గం ఏమిటో సెలవు ఇవ్వండి అన్నారు మీకు అభ్యంతరం లేకపోతే ఆ పనిచేస్తాను నాకేమో దాంట్లో నాకు ఏమీ సమస్య కాదు కానీ నేను విచార మార్గం దృష్ట్యా మీరు త్రితిక్షని కలిగి ఉండడము ఇది ఒక ఆపద అని దాన్ని యాక్సెప్ట్ చేయటము దాన్ని మెంటల్గా రెసిస్ట్ చేయడం మానేసి యాక్సెప్ట్ చేస్తే క్రమంగా దాని వలన కలిగేటువంటి దుఃఖం తగ్గుతుంది అప్పుడు మీరు ఒక సమత్వ స్థితికి చేరుకుంటారు అప్పుడు సుఖదుఖములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటము ఈ జగత్తు ఇక్కడ దీనిలో ఉండే ఘటనలు ఇవన్నీ కూడా స్వప్న సదృశములు మిథ్యాభూతములు అని నిశ్చితంగా తెలుసుకుంటూ ఉండడము ఇదండి విచార మార్గం అంటే ఇలా ఉంటుంది మీకు ఈ మార్గం కనుక నచ్చినట్లయితే సాయంకాలం ఆరు గంటలకి క్లాస్కి వస్తూ ఉండండి అని చెప్పాను కాబట్టి డూ ఇట్ కరెక్ట్లీ రాంగ్ మార్గంలో వెళ్ళొద్దు డూ ఇట్ కరెక్ట్లీ అండ్ దెన్ డూ ఇట్ వెల్ మంచి స్ట్రాంగ్గా చేయాలి అంతేగాని బాణాకాలపు చదువులాగా కాదు దాంట్లో శ్రవణం మననం నిధిధ్యాసనం స్ట్రాంగ్గా చేయాలంటే ఇంకా మిగతా పనులన్నీ మానేసిన అత్యప్తి తిరగాలని కాదు లేకపోతే ఇంకా వేదాంత పుస్తకాల్లోనే మునిగిపోవాలనే అభిప్రాయం కాదు కర్మయోగము భోగల ఆలసని తగ్గించుకునుట వైరాగ్యమును కలిగి ఉండుట సంసార విషయాల్లో వ్యామోహాన్ని తగ్గించుకునుట ఈ డబ్బు ఆస్తులు పాస్తులు వీటి వెనకాల పరుగులు తీయుట ఇదంతా కూడా పక్కన పెట్టుట విరక్తుగా జీవించుట సింపుల్గా జీవించుట విచారము ఆత్మవిచారమునకు ప్రాణమునిచ్చుటకైనను సిద్ధపడుట అలా ఉండాలి ఆ మార్గంలో వెళ్ళాలి సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే మీకు ఆత్మస్వరూపము సాక్షాత్కారము చాలా సులభము సంభవము పాసిబుల్ వెరీ మచ్ పాసిబుల్ అని आत्मावा अरे द्रव्यनेंदेश अति मंला द्रष्टव्योतव्य पूर्व आचार्यत आगमतश्च सो पूर्व आवनेट की इक शंकर् ఎంత టీకాకారులు రాష్ట్ర పాఠక్రమేన శ్రవణాదీనం క్రమం ప్రదర్శయతి పూర్వనిత్యాదిన ఎప్పుడు కూడా మూడు చెప్పారు మూడు చెప్తే ఓ వరస ఉంటుంది దానికి ఆ వరసని శంకరుడు నిర్దేశిస్తున్నారు ఇప్పుడు మూడు పనులు చేయాలండి మీరు ఏమిటా మూడు పనులను అంటే ఇప్పుడు ఆ చెప్పి దాన్ని బట్టి నేను చెప్తాను చూడండి పాఠక్రమము అర్థక్రమము నూనె ఉన్నాయి క్రమాలు మీరు మూడు పనులు చేయాలి ఏమిటంటే పప్పు అన్నం తినేయాలి ముందు ఏమండి ఆ తర్వాత ఎసరు పెట్టుకుని అన్నం వండుకోవాలి ఆ తర్వాత పెరుగు అన్నం తినాలి ఈ ఆ తర్వాత కాదు మూడు పనులు చేయాలి మీరు మళ్ళీ చెప్తున్నా మూడు పనులు చేయాలి పప్పు అన్నం తినేయాలి ఎసర పెట్టుకుని అన్నం వండుకోవాలి పెరుగు అన్నం తినాలి ఈ మూడు పనులు మీరు చేయాలి అని చెప్పాను అనుకోండి అప్పుడు మీరు పాఠక్రమాన్ని స్వీకరించకూడదు నేను చెప్పిన క్రమాన్ని స్వీకరించకూడదు ఎందుకంటే నేను చెప్పిన క్రమంలో పప్పు అన్నం తినాలంటే వాళ్ళ అన్నం ఉండకుండా పప్పు అన్నం తింటాడు పప్పు అన్నం తినేసిన తర్వాత అన్నం వండి ఇంకా ఉపయోగం ఏంటి ఆల్రెడీ తిన్నం అయిపోయిన తర్వాత వండడం ఎందుకు కాబట్టి రెండు క్రమాలు రెండు స్టెప్లు కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి పాఠక్రమం చేయకూడదు ఇప్పుడు నేను మీకు లౌకిక దృష్టాంతం ఇచ్చాను వేదంలో మంత్రం ఒకటి ఉంది యవాగూం అగ్నౌ జుహోతి యవాగుం పచతి అని అగ్నియందు హోమము చేయవలను ఎవాగును వండవలను ఎవాగు అంటే గంజి గంజిని వండాలి అగ్నియందు హోమము చేయవలను గంజిని వండవలను మీరు పాఠక్రమాన్ని స్వీకరిస్తే ఏమిటవుతుందంటే అగ్నియందు హోమము చేయగలను ఉంటే దేనిని హోమము చేయలను అదేమిటో తెలియదు కాబట్టి మీరు హోమం చేయలేరు గంజిని వండవలను వండిని గంజిని ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని కర్మ కదా అది మనం తాగడానికి కాదు అది అది కర్మలో భాగం కదా దీన్ని ఎక్కడ వినియోగించాలి అదేమిటో తెలియదు ఇది పాఠక్రమాన్ని అనుసరిస్తే అర్థక్రమాన్ని అనుసరించండి ముందు గంజిని వండుతారు అది హోమం చేస్తారు వండిన అన్నము గంజి కూడా హోమం చేస్తారు ఇప్పుడు సరిపడి కాబట్టి పాఠక్రమం కుదురుతుందో ఒకప్పుడు కుదిరినప్పుడు పాఠక్రమమే పాఠక్రమం అంటే ఆ వరస చెప్పిన వరస పాఠక్రమం కుదరకపోతే అర్థక్రమం ఇప్పుడు తల్లి వీడిని ప్రేరణకు పవించేప్పుడు నానా పెరుగు వన్నం పెట్టాను ఆవకా కూడా వేశాను కడుపు నిండా తిను టైం అయిపోయింది రైల్లోకి ఎక్కేసేది అంటుంది అంటే వీడు పాఠక్రమం స్వీకరించకూడదు పాఠక్రమం స్వీకరించడం అంటే అక్కడే కూర్చొని ఇప్పుడు ఆ పెరుగు వన్నం ఏదో కూర్చోవడం అది స్వీకరించకూడదు అర్థక్రమాన్ని స్వీకరించాలి ముందు రైలు ఎక్కేయాలి రైలు ఓ గంట ఎంతో ప్రయాణం చేసిన తర్వాత టైం అయినప్పుడు ఆ పెరుగు వన్నం తినాలి ఏదో క్రమంలో చెప్తారు అర్థక్రమం కాబట్టి ఇక్కడ శ్రోతవ్య మంతవ్య నిరుద్ధ్యాసితవ్య మూడు పనులు చేయాలి దీంట్లో క్రమం ఏది స్వీకరించాలి అని ఒక ప్రశ్న మరి మీమాంసకుల యొక్క విచారం ఇలాగే ఉంటుంది ఏ క్రమాన్ని స్వీకరించాలి అంటే శంకరులు పాఠక్రమాన్ని స్వీకరించమంటున్నారు అది మీకు ఎలా తెలిసింది పూర్వం అంటున్నారుగా మొట్టమొదట మొట్టమొదట ఏం చెప్పారు సపోజ్ మొట్టమొదట మంతవ్యహ అన్నారనుకోండి అంటే పాఠక్రమాన్ని విడిచిపెట్టేశారు అని స్పష్టమైపోతుందిగా మొట్టమొదట నిదిధ్యాసితవ్యన్నారనుకోండి పాఠక్రమం కాదు మొట్టమొదట శ్రోతవ్య అంటే పాఠక్రమం కాబట్టి మొట్టమొదట మీరేం చేయాలంటే పూర్వం మొట్టమొదట ఆచార్యత ఆగమత్యోతవ్యహ మొట్టమొదట శ్రవణం చేయాలి కొంతమంది ఏమంటారంటే వేదాంతానికి నాకు అలాంటి శిష్యులు ఒక ఆయన ఉన్నారు చాలా మంచివాడు ఆయన మంచి ప్రొఫెసరు ఆయన రాసిన పుస్తకాల్లో నాకు ఆయన ఒక పుస్తకం అంకితం కూడా ఇచ్చాడు ఇంకా నా దగ్గరతో కొంత అధ్యయనం చేసి ప్రేమతో అంకితం ఇచ్చాడు ఆయనకి నాకు ఎప్పుడు ఇదే సమస్య ఏంటంటే ఆయన నన్ను ఏ పుస్తకం చదవమంటావో చెప్పమంటాడు తెలిఫోన్ మీద అంటే నేనంటాను అది మననమయ్యాది ఆరంభంలో మననం చేయకూడదు అది చేస్తే తప్పు అవుతుందని కాదు అదో కొడుతుందని కాదు నీకు అది బాగా రాదు బుద్ధికి నువ్వు ఒక ఒక క్లాసుకు వచ్చి విను ఓ రెండు మూడు క్లాసులు విను ఆ విన్న తర్వాత మీకు నేను పుస్తకం చెప్తాను అప్పుడు మననం చదువు కానీ అని నేను చెప్పాను ఆయన ఇంతకీ క్లాసు వినలేదండి ఇంతవరకు కానీ మననం మాత్రం బాగా చేశారు కానీ ఆ లోటు కనపడిపోతూ ఉంటుంది ఆయన కనపడదు నాకు కనపడుతుంది ఒకప్పుడు ఆయనకి కనపడుతుంది ఏమిటో ఇది వ్యాసాలు రాష్ట్రం కానీ ఇది ఏమిటో కింద అనుభవానికి రావట్లేదండి అంటాడు అంటే మళ్ళీ నేను మొదటకు మీరు క్లాసుకి రండి అంటే బట్టి శ్రవణం చేయాలి పూర్వం శ్రోతవ్య శ్రవణం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ శ్రవణం గురించి శంకరులు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు రెండు ఉంటాయి శాస్త్రము ఆచార్యుడు ఎక్కడ అసలు ఆ రెండింటిని విడదీయలేదండి భాష్యాల్లో శాస్త్రం అని విడిచిపెట్టి శాస్త్రం ఒక్కటి చెప్పిన సందర్భం మీకు కనపడదు ఆచార్యుణ్ణి పట్టుకుని శాస్త్రాన్ని విదిలిపెట్టిన సందర్భం కూడా మీకు కనపడదు మీరు శ్రవణం చేయాలి ఏది శ్రవణం చేయాలి శాస్త్రమే శ్రవణం చేయాలి ఇప్పుడు ఒక ఆయన ఏదో తలా తోకాలేందో చెప్తున్నాడని వీళ్ళు అక్కడ కూర్చొని శ్రవణం చేయడం పద్ధతి కాదు శాస్త్రమే శ్రవణం చేయాలి సరే శాస్త్రం ఈ మధ్యన ట్రాన్స్లేషన్స్ అన్నీ వచ్చాయి గూగుల్కి వెళ్తే బోల్డ్ అంత శాస్త్రం మీకు డౌన్లోడ్ చేయొచ్చు ఆడియో వీడియో ప్రింటెడ్ బోల్ అంత శాస్త్రాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు మీరు ఇంటి నిండా పెట్టుకో లైబ్రరీయే పెట్టుకోవచ్చు ఎక్కడికి వెళ్ళక్కర్ లేకుండా కాబట్టి ఇంకా మరి శాస్త్రం మాకు దొరికిపోయింది కదా ఇంకెందుకండి శాస్త్రమే కదా శ్రవణం చేయాలంటే అలా కాదు ఆచార్యకుండా మీరు ఆ రెండు విడతీయద్దు ఆ రెండింటినీ ఇప్పుడు పతి పత్ని ఉన్నప్పుడు ఆవిడ వంట వంట పెడుతుందని అలాగా వంట అన్నీ కలిసే ఉంటాయి ఆమె ఉండాలి ఆమె చేసిన వంట ఉండాలి అలాగే ఇతను ఉండాలి ఇతను సంపాదించిన సంపాదన ఉండాలి ఏదో ఒకటి రెండోది పక్కన పెట్టే విజన్ అలాగే ఆచార్యుడు ఉండాలి శాస్త్రశ్రవణం ఉండాలి చాలామంది లోకంలో ఆచార్యుడిని పట్టుకుని శాస్త్రాన్ని వీడిపెట్టేస్తారు అంటే అర్థమేటో తెలుసిన మా గురువు గారు మా గురువు గారు ఉంటారు ఎవడనో పట్టుకుంటారు శాస్త్రమేమి ఉండదు శాస్త్రమే లేకపోయిన తర్వాత ఇంకేం గురువు ఉడికే వీడు అందులో తీర్థప్రసాదాలు గురువు అవుతాయా జగద్గురువు అంటారు జగద్గురువు అంటే అర్థం ఏంటండి ఎంతమందికి చెప్పారు పాఠం వాళ్ళకి గురువు అవుతాడు కానీ జగత్కంతకి గురువు వెళ్ళవుతాడు ఏదో పిచ్చి ఒక అలవాటు పోతూ ఉంటుంది ౌ జగద్గురు నిజానికి జగద్గురు అనాల్సి వస్తే పూజ స్వామీజీనే అనాలి ఇంకెవరినే అనడానికి లేదు ఎందుకంటే ఆయన మొత్తం అన్ని దేశాలని ఓ చుట్టేసి వచ్చారు కాబట్టి ఆయన గురుభావం గలవాడు ప్రపంచంలో నలుమూలలా ఉన్నారు కనుక ఏదైనా ఓ మాట అంటే ఆయన్ని అనాలి ఎనీవే ఫోన్ అండి కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏదో ధోరణలో వచ్చింది సో ది పాయింట్ ఈజ్ శాస్త్రము గురువు రెండు కలిసి ఉండాలి కాబట్టి గురువు అంటే ఏదో పెద్ద పీఠాధిపతి అయిపోనక్కర్లా శాస్త్రాన్ని నిక్కచ్చిగా చెప్పేవాడైతే సరిపడుతుంది వయస్సుతో కూడా సంబంధం లేదు లింగంతో కూడా సంబంధం లేదు పురుషుడు కానీ స్త్రీ కానీ నిక్కచ్చిగా శాస్త్రాన్ని బోధించి మనకి అర్థమయ్యేట్లా చేయగలిగితే సరిపడుతుంది ఫిజికల్ పర్సనాలిటీ కాదు ముఖ్యం కాబట్టి ఆ రెండింటినీ విడదీయకూడదు అందుకోసం ఆయన ఏమంటున్నారంటే ఆచార్యత ఆగమతశ్చ తహ అంటే పంచమే విభక్తి ఆచార్యుని నుండి మరియు శాస్త్రము నుండి కూడా ఆగమము అంటే శాస్త్రం అలాగే మనం శ్రవణం చేయాల్సి కాబట్టి ముందు మీరు శ్రవణం చేయాలి ఇప్పుడు పెద్ద టాపిక్ శ్రవణము అనే టాపిక్ శ్రవణం చేయాలి అంటే వెలు కూర్చుని వింటూ ఉండడం అనుకుంటారు కొంతమంది పత్తిను కొంచెం విభూతి కూడా తెచ్చుకొస్తారు ఒత్తులు చేసుకోవచ్చు పాఠం వింటూ ఒత్తులు చేసుకోవచ్చు లేకపోతే పాఠం వింటూ బియ్యంలో రాళ్ళు వేరుకోవచ్చు అలాగే ఒకసారి పూర్తి స్వామికి పాఠం చెప్తున్నారు శైల స్మృతిలో చెప్తుంటే ఒక అమ్మగారు ఏం చేశారంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ ఊలు ఉండ ఉండాలి రెండు సూదులు తెచ్చుకుని అవి ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఫస్ట్ లో కూర్చుని అల్లేసుకుంటా వినేస్తున్నారు ఆయన బాబా అరగట్టం పోగడం అది ఎవరికి ఆయనకి చికాక రూపించిందో ఏమో ఆయన ఏమన్నారంటే పాటలు చెప్పేప్పుడు స్వెటర్లు అని చెప్పాడు చెప్పే బాబా ఆవిడ కంగారు ఊడిపోయి దానికి ఒక బుట్ట ఉంటుంది ఈ ఉండలో అవి పెట్టుకునే బుట్ట ఆ బుట్టలో పెట్టేసారి అప్పుడు వెళ్ళవారు ఆరోపించారు ఆ తర్వాత ఎవరో చెప్పారు అలాగే ఉండలో అవి క్లాస్కి మీరు పుస్తకం పట్టుకుని వెళ్ళండి క్లాస్కి పుస్తకం పట్టుకుని వెళ్ళాలి క్లాస్కి మ్యాథమెటిక్స్ క్లాస్కి పెన్ను నోట్స్ లేకుండా వెళ్తే ఏం చేస్తా ఏం పురాణమా వెళ్ళడానికి స్టెప్స్ మీరు అలసిపోద్దు అలాగే పోనీ వేదాంత క్లాసులో నోట్స్ తీసుకోకపోయినా అట్లీస్ట్ ఆయన ఏం చదువుతున్నాడో చెప్పి వినాలంటే పుస్తకం ఉండాలి కదా పుస్తకం పట్టుకుని వినాలి అది శ్రవణం అంటే ఎందుకంటే ఆచార్యుడు శాస్త్రం అటు ఆ టైంలో మిగతా ఇలాంటి పనులు చేసుకోకూడదు కేవలం మనస్సు ఎక్కడ వినాలి జనం యొక్క ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే శ్రవణము చెవితో వినుట అనుకుంటారు కాదు అంచేతనే చెవితో విన్నట్లయితే అది మీకు వంట పట్టదు ఆత్మస్వరూపం తెలియదు చెవితో వింటే సరిపడదు పోనీ మనస్సుతో వింటే మనస్సుతో విన్నా సరిపడదు ఆత్మతో వినాలి అది ఎలాగా శ్రవణాన్ని గురించి నేను మీకు కొంత చర్చ చేస్తా మీకు ఎవరికైనా ఒప్పుకుంటే ఏవిజీ సత్సంగ దాత ఆర్గ్రికి వెళ్ళి దాంట్లో శ్రవణం మీద నేను చెప్పిన లెక్చర్ ఒకటి ఉంది ఎక్కడో సెమినార్ కింద చెప్పి అన్నాను అది ఆ సెమినార్ చెప్పినందుకు కాను వాళ్ళు నాకేదో అనారోగ్యం ఏదో ఇస్తారు అది చూడక్క వచ్చాను నేను ఆ తర్వాత వాళ్ళు దాన్ని వెబ్సైట్లో పెట్టాను అది మీకు ఏదైనా ఓపుకుంటే వినచ్చు గంట అన్నారు ఉంటుంది టాపిక్ శ్రవణము ఇప్పుడు ఈ శ్రవణం చేసేప్పుడు మీకు నేను ఒక కొన్ని సూచనలు చెప్తా సాధారణంగా మీరు ఒక ఐడెంటిఫికేషన్తో శ్రవణం చేస్తారు అలా చేయకూడదు ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు సపోజ్ చూస్తే నేను హైదరాబాద్ అన్నారనుకోండి మీరు ఐడెంటిఫై అవుతున్నారు కదా ఒక నగరంతో ఐడెంటిఫై అవుతున్నారు లేకపోతే ఒక రీజియం ఒక లోకాయుషంతో ఐడెంటిఫై అవుతున్నారు నేను బ్రాహ్మణుడను అంటే ఒక క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ లేకపోతే నేను గృహిణిని అంటే గృహిణి హౌస్ వైఫ్ ఉన్నాను అది ఒక ఐడెంటిఫికేషన్ ఇంకో ఐడెంటిఫికేషన్ ఏంటంటే నేను రిటైర్ అయిపోయాను ఐ మే రిటైరీ అదొక ఐడెంటిఫికేషన్ ఐ మే ఫాదర్ ఐ మే మదర్ ఈ ఐడెంటిఫికేషన్స్ తోటి కనుక మీకు శాస్త్రాన్ని విన్నట్లయితే మీకు అది సరిగ్గా పనిచేయదు ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఏమవుతుందంటే అది ఒక తెరలాగా పనిచేస్తుంది తెరలా పనిచేసి మీరు ఆ ఐడెంటిఫికేషన్ తోటి జగత్తుని లేక ఎదురుకుండా ఉన్నదాన్ని చూస్తారు వినబడి దాన్ని వింటారు ఇప్పుడు ఉదాహరణకి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయన్నారు అనుకోండి నా కొడుకు ఎంసెట్ పరీక్ష రాసి ఉన్నాడు అనే ఒక తండ్రి ఉంటాడు ఆ వార్తను వాడు వింటాడు ఇంకొకడు ఉంటాడు వాడికి పరీక్ష రాసిన కొడుకు ఎవడూ ఆయన ఎలా వింటాడు ఆ వార్తని మీరు గమనించండి ఎడా ఉందా లేదా సో ఈ పరీక్ష రాసిన కుర్రాడి తండ్రి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయనే వార్తను ఎలా వింటాడు చాలా అత్యుత్సాహంతో చాలా ఆదుర్దాతోటి వింటాడు ఎందుకని హీ హ్యాజ్ అన్ ఐడెంటిఫికేషన్ సో వేదాంతం విని వాళ్ళు ఐడెంటిఫికేషన్తో వింటారు పెద్ద సమస్య మీకు మీకు ఇది గమనించండి మీరు పెద్దలు సూక్ష్మంగా ఆలోచించగలుగుతారు వేదాంత క్లాస్ అవుతూ ఉంటుందండి యాభై మంది అరవై విద్యార్థులు ఉంటారు రెండో బ్రహ్మచారులు ఉంటారు గృహస్థులు ఉంటారు సన్యాసులు కూడా ఉంటారు కానీ ప్రతి వాడు ఐడెంటిఫికేషన్తో కూర్చుంటాయి కదా ఎవరీ వన్ ఆఫ్ దైడెంటిఫైడ్ దీని మీద ఓ మహాత్ములు ఒక ఫార్ములా చెప్పారు ఒక తంద్రులు ఏమిటంటే మీరు వేదాంత క్లాస్కి వెళ్లే ముందు నేను చెప్తూ ఉంటా సేలో స్వర్గలో చెప్తూ ఉంటా కొంతమంది కోపం వస్తుంది నా మీద స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను ఏమని చెప్పానంటే అలా స్వామీజీ పాఠం చెప్తున్నాడు వేదాంత డి చెప్పేస్తున్నాడని బిలబిల్లు ఆడుతూ లోపలికి వచ్చేయడం కాదయా అమెరికాలో ఇది అమెరికా అంటే ఫ్రీ కంట్రీ డెమోక్రాటిక్ కంట్రీ మనకు ఎత్తు వస్తే చేయడమే అక్కడ సిద్ధాంతం అక్కడ నేను ఇలా చెప్పాను అలా బిలబిల్లు ఆడుతూ వచ్చేయడం కాదు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆఫీసులో ఫీజు కట్టేశాం కదా ఇక్కడికి వచ్చేసాము ఆఫీసులో ఏదో రిజిస్ట్రేషన్ ఫీజు ఏదో కొద్దిగా కడతారు అది కాదు అది పద్ధతి కాదు ఆ గేట్ దగ్గర ఆగు స్టాప్ దే డోంట్ రషన్ నేను రావడానికి ముందే ఆ గేట్ దగ్గర ఆగు కళ్ళు మూసుకో నీలో నువ్వు చూడు అన్ని ఐడెంటిఫికేషన్స్ డ్రాప్ చేయి నో ఐడెంటిఫికేషన్ ఐఎమ్ ఇండియన్ ఐమ్ ఐమ్ అమెరికన్ ఐఎమ్ వైట్ ఐఎమ్ బ్లాక్ ఐఎమ్ బ్రౌన్ ఐఎమ్ బ్రాహ్మణ ఐఎం క్షత్రియ ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్ ఐఎమ్ ఏ న్యూయార్కర్ ఐఎమ్ ఏ కాలిఫోర్నియన్ I am a father of two sons, I am a father of two daughters, I am old, I am a retiree, I am middle-aged. What kind <speaking> of identifications <in> the <language> have there? One drop. One identification protocol. That's why I call it Jignyan. Aham Jignyasu. I am Jignyasu. I am Jignyasu. I am Jignyasu. I am Jignyasu. I am Jignyasu. I am Jignyasu. I am Jignyasu. అనుకున్న అప్పుడు లోపలికి రా ఇప్పుడు అడుగు ప్రశ్న ప్రశ్న ఏమిటంటే మా పురాడు చెప్పిన మాట వింటలేదు వేదాంతంలో మా వెంటది ఏమిటది ప్రశ్న ఇప్పుడు అడుగు ప్రశ్న అంటే ఆయన నాడు ఇంకెప్పుడు ప్రశ్నే ఉంటుందండి అది అది ఈ పని మీరు చేయగలరా నో ఐడెంటిఫికేషన్ ఇప్పుడు నేను సన్యాసిని నేను సన్యాసిని అంటే ఏమవుతున్న తర్వాత నేను సీనియర్ సన్యాసిని వస్తుంది సీనియర్ సన్యాసుల్లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్ సన్యాసిని సో ఐడెంటిఫికేషన్ నేను ఆ మాట చెప్పాను నేను పాఠం చెప్పేప్పుడు ఐడెంటిఫికేషన్తో వచ్చి పాఠం చెప్పకూడదు నేను జిజ్ఞాసువును వచ్చి పాఠం చెప్పాలి మీరు నేను జిజ్ఞాసువును అనే విధంగా వినాలి అలాగే ఇంకొకటి ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళేప్పుడు ఈ ఐడెంటిఫికేషన్స్తో దేవాలయానికి వెళ్ళనేకూడదు ఇప్పుడు దేవాలయానికి రోజు వెళ్ళిపోకల్లా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినా సరిపడుతుంది దేవాలయానికి బయట ఆగాలి ఆగి ఈ ఐడెంటిఫికేషన్స్ అన్ని డ్రాప్ చేసేయాలి డ్రాప్ చేసేసి అహం భక్త నేను ఈశ్వరుని యొక్క భక్తుడను అని అనుకోవాలి ఈ ఐడెంటిఫికేషన్ మిగతా ఐడెంటిఫికేషన్స్ అన్నింటిని త్రోసి అది కూడా విలీనమైపోతుంది అలా అనుక్కుని అప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేయాలి మీరు ఈ పని మీరు నాలుగైదు సార్లు చేస్తే మీ హృదయంలో చక్కటి భక్తి నిర్మాణం అవుతుంది ఈశ్వరుని మీద ప్రేమ నిర్మాణం అవుతుంది నేను భక్తుడను ఈశ్వరుని మీద గొప్ప ప్రేమ నిర్మాణం అవుతుంది లేకపోతే మీరు ఈ దేవాలయానికి వంద సార్లు వెళ్ళినా మీకు సంసారాసక్తి ఉంటుంది తప్ప ఈశ్వరుని మీద ప్రేమ రాదు కాబట్టి దేవుణ్ణి దర్శనం చేసేప్పుడు ఐడెంటిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టి దర్శనం చేయాలి మెడిటేషన్లో కూడా ఇదే ప్రిన్సిపల్ ఉంటుంది నేను అంచేతనే మెడిటేషన్ చెప్పేప్పుడు ముందు ఐడెంటిఫికేషన్స్ అన్ని డ్రాప్ చేపిస్తా బికమ్ విథౌట్ ఐడెంటిఫికేషన్ దెన్ డూ మెడిటేషన్ దెన్ డూ వర్షిప్ ఈశ్వర దెన్ లిజండ్ టు శాస్త్ర అది అసలైనటువంటి శ్రవణము ఈ శ్రవణాన్ని గురించి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముదూర్ నమ్ పౌర్ణము Lord, my God, let's just say it for me.